కీతన మూడు వందల అరవై రెండు మానదు మరపును ఏమి దైవమేమి సకల పురాణాలు శాస్త్రాలు విని విని ఒకవేళ సుజ్ఞానమొదవును వికటమైంతలో విషయ సుఖముగని అకటమ్మర బుద్ధినవే కథలు పలు దుఃఖముల బాధ బడు వారి పొడగని పలికి సంసారము పైరోసును నలవంక సిరులలో నటించువారి చూచి తలచి ఆశల వెంట దగులు నంతటను ఎడపక అల్మేల్మంగ ఈ రీతి నిన్నునే బడి బడి అలసి తిట్టే పై పై నింకా చెడుముడి నీ మీద శ్రీ వెంకటేశ్వర తడివి ఇట్ల దయదలచకుండినను